ఈరోజు క్లాస్ పూర్తయ్యాక హారతికి వారు వ్యవస్థ చేసి హారతి ఇస్తూ ఉండగా సో దట్ మీకు టైం సేవ్ అవుతుంది అందుకోసం మీకు అందరికీ ఒక పుస్తకం ఒకటి డిస్ట్రిబ్యూట్ చేస్తాను రుచి తీసుకున్నాడు ఈ రోజు ఈ పుస్తకం పేరు దక్షిణామూర్తి స్తోత్రము మంత్రాలలో గాయత్రి ఎట్టిదో సహస్రనామాలలో విష్ణు సహస్రనామం ఎట్టిదో గీతాలలో భగవద్గీత ఎట్టిదో స్తోత్రాలలో దక్షిణామూర్తి స్తోత్రము ఎట్టిదో దక్షిణామృతి స్తోత్రాన్ని మామూలు మిగతా స్తోత్రాల వంటిది కాదు పేతస్తోత్రం పురాణ ప్రధానమైన స్తోత్రాలు కృష్ణామూర్తి స్తోత్రం తత్మ ప్రధానమైన స్తోత్రం తాత్వికమైన విచారముతో తునికి సలాడే స్తోత్రం కృష్ణామూర్తి స్తోత్రాన్ని చదువుకుంటే మనస్సుకి మంచి శుద్ధి ఏర్పడుతుంది వైరాగ్యము అవి కలుగుతాయి అయితే అక్కడికి తెలిసి చదవాలి ఊరికే టేపరి కార్డర్ లాగా పాడిస్తూ ఉండడం అలా ఉపయోగం ఉండదు ఉపయోగం తక్కువ ఉంటుంది అలా అలా ఉన్నాం కనుక ఆ క్లాస్ అయిన తర్వాత మీరు వచ్చిన విధంగా పుస్తకం చూసింది ఈ పుస్తకాన్ని మీకు ఆ విధంగా అందజేయటానికి వెనకాల కీర్తిశేషుడు శ్రీ ఆర్వి సత్యనారాయణ గారి పవిత్ర స్మృతికి చిహ్నముగా ఈ పుస్తకాన్ని మీకు అందజేయడం జరుగుతుంది లాస్ట్ అయిన వెంటనే మీకు ఇస్తాను సరిపడతాయి కాపీలు ఒకవేళ తక్కువ అయినట్లయితే ఫ్యామిలీకి ఒకటి తీసుకోండి తక్కువ పడితే తక్కువ పడకపోతే తీసేసుకోండి ఇంకా తక్కువ అయినట్లయితే పిల్లలు తీసుకోవద్దు పిల్లలకి నేనే ఇవ్వను అసలు ఎందుకు పిల్లలు ఏం చూసుకుంటారు ఏం పలాగంపాక్షణాము చూస్తూ కాబట్టి సరిపడతాయనే నేను అనుకుంటున్నాను డూ లైక్ దా స్తోత్రాన్ని స్వచ్ఛంగా పఠించాలి కరెక్ట్గా పఠించాలి తర్వాత అర్థం తెలుసుకోవాలి కొంచెమైనా ఓ కొంచెంతో మొదలుపెట్టి తర్వాత ఇంకా లోతుగా తెలుస్తుంది ముందు కొంచెం కొంచెం తెలుసుకోవాలి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రుతిస్మృతి పురాణానామా ఆలయం తరుణాలయం అమామిర్భగవత్పాదశంకరం లోకశంకరం సమం సర్వు భూతం పరమేశ్వరం వినశ్య స్వ వినశ్యంత పశ్యతిశ్వరుణ్ణి దర్శించటం చేతనవారు ఈశ్వరుడు ఎలా దర్శించారు లోకంలో ఒక అభిప్రాయం మనం ఈశ్వరుల్ని దర్శనం చేసుకుంటూ ఉండాలి అనే అభిప్రాయం సమాజంలో ఉన్నది కానీ అది చాలా స్థూల రూపంగా ఉన్నది స్థూలంగా అంటే ఎలా ఉంటుంది ఇంట్లో ఏవో ఫోటోలు ఎక్కడో ఫోటో అక్కడో ఫోటో అక్కడో ఫోటో పెట్టుకోవడం ఎందుకలా ఫోటో చూసినప్పుడల్లా ఈశ్వరుల్ని దర్శించిన భావం కలుగుతుంది కదా ఎందుకోసమే కదా పెట్టుకోవడం కానీ కొంతకాలానికి కొంతకాలం వచ్చిన కొంతకాలం పది రోజులు అయ్యేప్పటికీ అవన్నీ యాంత్రికంగా తయారవుతాయి వాటిల్లో మీ మనస్సుకి స్ఫూర్తినిచ్చిట్టుగా ఏమీ ఉండదు కొంతమంది ఏం చేస్తారంటే గుమ్మల దగ్గర పెద్ద విఘ్నేశ్వరుడు విగ్రహం ఒకటి పెడతారు గుమ్మలోకి వెళ్తూనే గౌడికి వెళ్ళేట్లయితే ముందే విగ్రహం విఘ్నేశ్వరుడు విగ్రహం ఉంటుంది అది మనలాంటి కొట్టిగాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి అతిథిగా వెళ్ళినప్పుడు మనకి అది చూడగానే ఆనందం అనిపిస్తుంది కానీ వాళ్ళకేమి ఉండదు వాళ్ళకి అది మునాటమీ అంట అంటే చూసి చూసి విసిగెత్తుతోందని నేను అన్న కానీ అది అది మూవ్ చేయదు వీళ్ళు ఏమి స్పందన ఏమి ఉండదు అలవాటు పడిపోతుంది మునాటమీ అంట వీడి మునాటమీలో భాగం అయిపోతున్నారు అది దట్ అదంత్ ద అలా తయారవుతుంది దానివల్ల ఉపయోగమే ఉండదు అప్పుడప్పుడు అడ్డు వస్తుంది కూడా మొత్తం మీద ఇక్కడ అక్కడ ఫోటోలు పెట్టుకుని ఆ ఫోటోలు చూసినప్పుడు అలా ఈశ్వరుని చూసినాము అని ఒక అభిప్రాయం కాబట్టి ఈశ్వర దర్శనం అనేది ఆవశ్యకము అనే దృష్టి ఉన్నందుకు మనం మెచ్చుకోవాలి కానీ ఆ దృష్టిని చాలా స్థూలంగా ఇంప్లిమెంట్ చేయటం అలాగే కాలమే ఉందనుకోండి వాళ్ళు ఏం మల్టిపుపుల్ ప్లాట్స్ కింద చేసుకుని ఇల్లు కట్టుకుంటూ దేవాలయానికి ఓ ప్లాట్ ఫోటో కట్టు పెట్టుకుంటారు పెట్టుకుని అక్కడ ఓ దేవాలయం కట్టుకుని ఏదో రాముడో కృష్ణుడో ఏదో పేరుతో ఆ బస్తీలో ఉన్న ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ అప్పుడప్పుడు దేవుడిని దర్శించుకుని అలా చేస్తూ ఉంటారు దేవతా దర్శనం దైవ దర్శనము అనే స్థిరిట్ ఉన్నది కానీ చాలా స్థూర రూపంగా ఇంకా అప్పుడప్పుడు తిరుపతి వెళ్ళిపోవడం రైలో ఎక్కే రైలో లేకపోతే ఏదో బస్సు ఎక్కేసి తిరుపతి వెళ్ళిపో ఇటు తిరుపతో ఇటు షిరిడియో వెళ్ళిపోయి అక్కడ దేవుడు దర్శనం చేసుకున్నాడు ఇంకా ఓటుకుంటే కాశీ రామేశ్వరం ఇలా వెళ్తూ ఉంది సో ఈశ్వర దర్శనము అనే స్పిరిట్ ఉంది సమాజంలో కానీ దాని చాలా స్థలరూపంగా మనం అనుభవానికి తెచ్చుకుంటున్నామే తప్ప దాన్ని సరైన సూక్ష్మాతి సూక్ష్మమైన పద్ధతిలో ఐశ్వర దర్శనాన్ని అనుభవానికి తెచ్చుకుంటే వాడు జీవన్ముక్తుడైపోతుంది లేకపోతే ఇలా జానిక్రికంగా ఇలా గుడికెళ్ళి కొద్దిసేపు దర్శనం చేసుకొస్తే వాడిలో పరివర్తన వచ్చేటువంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి పరివర్తన అంతరంగ పరివర్తన అన్నది ఇంచుమించు రాదు అని చెప్పవచ్చు అక్కడ కూడా వచ్చేందుకు సరైన కృషి చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది కానీ యథార్థమైన ఈశ్వర దర్శనము నువ్వు ఈ శ్లోకం మనకు వర్ణించి చెప్తోంది సత్యాన్వేషణ అంత సత్యాన్ని వెతికి పట్టుకోవాలి ఎలా వెతికి పట్టుకోవాలో నశించి వాకి ఎముడు నశించనిది సత్యము అసత్యమే నారాయణుడు సత్యం వేరు నారాయణుడు వేరు కాదు సత్యమే నారాయణుడు ఎందుకంటే ఆయనకి సత్యనారాయణుడు ఏమిటి సత్యమే నారాయణ సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ కనుక నశించి వాటి వెళ్ళు ఏది నశించదో అది సత్యం అలా వెతుకు కొట్టుకోవాలి వినశ్యస్వ వినశ్యంతం వినశ్యత్ అవినశ్యంతం అలా వెతికి పట్టుకోవాలి ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా చూడడం విత్తు తీసుకోండి శనగడనిగా శనగనిగా తీసుకోండి అది ఎలా ఉంటుంది ధైర్గా ఎండిపోయి ఉంటుంది దాంట్లో అసలు ప్రాణమే లేదన్నట్టుగా ఉంటుంది కానీ నీళ్ళలో వేసేటప్పటికే ఉబ్బుతుంది ఆ ఉబ్బిన గింజని మట్టిలో పడేస్తే అంకురుస్తుంది అంకురం వచ్చి చిన్న మొక్క వస్తుంది తీరా చిన్న మొక్క వచ్చిన తర్వాత మీరు చూస్తే విత్తనం ఉండదు విత్తనం పోతుంది విత్తనానికి ఏముంటుంది పైన కవర్ ఉంటుంది అదిపోతుంది విత్తనం రెండు బద్దలు ఉంటాయి ఆ రెండు కగులుతాయి రెండు బద్దలు కగిలిపోతాయి పగిలిపోయి మీకు గురేళ్ళు వచ్చేప్పటికీ ఈ బద్దలు మిగలవు అంటే ఎవరైనప్పటికీ విత్తనం నశించిపోయింది కానీ మొక్క వచ్చింది అంకురం వచ్చింది అంకురం నశిస్తుంది చిన్న మొక్క వస్తుంది చిన్న మొక్క నశిస్తుంది లేకుండా పోతుంది పెద్ద మొక్క వస్తుంది ఆ తర్వాత పువ్వు వస్తుంది పువ్వు నశించి కాయ వస్తుంది కాయ నశించి పన్ను వస్తుంది పండ్లు నశించి విత్తు వస్తుంది సో మీకు ఈ సైకిల్ని చూసారా ఈ సైకిల్లో నశించి అనేకం నేను చూపించాను నశించనిది ఉన్నది ఆ సైకిల్లో నశించి వాటి రంగు నశించనిది దాని దూ గమనించారా సో విత్తు నామరూపాలు దాని రూపము దాని నామము నశించింది అంకురం వచ్చింది అంకురం నామము రూపము నశించి మొక్క మొక్క నుంచి పువ్వు వచ్చింది పువ్వు నామరూపాలు నశించి కాయ వచ్చింది కాయ నామరూపాలు నశించి పళ్ళు వచ్చింది పండ్లు నామరూపాలు నశించి విత్తు వచ్చింది మళ్ళీ విత్తు నామరూపాలు నశించి మళ్ళీ మొక్క వస్తుంది ఈ నశించేటువంటి ఈ ప్రవాహంలో నశించనిది ఒకటి గలదు అది ఏమిటో చెప్పండి మీరు ప్రాణము విత్తనంలో ప్రాణము చైతన్యము కూడా మీరు అనొచ్చు కానీ ప్రాణము ఈజ్ మోర్ అప్రాప్రియేట్ లైఫ్ మీరు విత్తనానికి తెలివితే చెప్పడానికి కష్టం కానీ ప్రాణం అంటే ఖాయంగా ఉంది కాబట్టి వినశ్యప్స్ అవినశ ఇప్పుడు మీరు మనిషి జీవితాన్ని చూడండి మనిషి జీవితంలో పుట్టినప్పుడు కేజీ ఉంటాడు కేజీ వన్ వచ్చేప్పటికి ఎన్ని కేజీలు ఉంటాడు టూ కేజీస్ ఉంటాడు కేజీ టూ వచ్చేప్పటికి త్రీ కేజీస్ ఉంటాడు ఫస్ట్ క్లాస్కి వచ్చేప్పటికీ ఫైవ్ కేజీస్ ఉంటాయి హై స్కూల్కి వచ్చేప్పటికీ ఇరవై కేజీలు ఉంటాయి ఎక్కడికక్కడికి అంతకుముందు దేహం నశించిపోయి కొత్త దేహం పురుగుతూ ఉంటుంది అది కూడా మీకు తెలియాల్సి ఉంటుంది ఉన్న కేజీకి పది కేజీలు యాడ్ చేశారని మీరు అనుకోండి ఉన్న కేజీతో పాటుగా పోయి కొత్త బర్ర వస్తుంది ట్యాంకులో నీళ్లు నిన్న పది లీటర్లు ఉన్నాయనుకోండి ఈవేళ వంద లీటర్లు ఉన్నాయనుకోండి అంటే నిన్న ఉన్న పదికి ఈవేళ తొంభై ఏడయ్యాయి నాకు కాదు నిన్న ఉన్న పది ఖర్చు అయిపోయి కొత్తగా ఈవేళ వంద వచ్చాయి నిన్న నీళ్లు ఖర్చు అయిపోతుంటే కొత్త వస్తున్నాయి అలాగే ఈ కూడా పుట్టినప్పుడు ఉన్న దేహము ఏడాది లేకుండా ఉండదు ఏడాదికి ఉన్న దేహము పది ఏళ్లకు పదేళ్లకు ఉన్న దేహము ముప్పయో ఏట ఉండదు ముప్పయో ఏట దేహం అరవయో ఏట ఉండదు అరవయో ఏట దేహం తొంభయో ఏట ఉండదు ఇప్పుడు తొంభై ఏళ్ళు ఉంటే ఆ దేహము కూడా తొంభయో ఏట ప్రాణం పోయిందనుకోండి ఆ దేహం కూడా అన్వసిస్తుంది ఇంకో దేహం వస్తుంది అంటే ఇది అంటే సైకిల్ ఆఫ్ వినాశి పెరి షదుళ్ళు అంటారు ఎట్లాగా ఈ పళ్ళు మామిడిసి మామిడిపళ్ళు సీజన్లో మొత్తం మొక్కలు రైల్వే స్టేషన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ ఏమైనా రాస్తారు పెరిషబుల్ అని రాస్తారు డబ్బా మీద ఎప్పుడైనా చూసారా పెరి అని రాస్తారు డబ్బా మీద డబ్బా కాదు వీరి ముఖం మీద రాయాలి పెరిషబుల్ అని ముఖం మీద ఒక పెరిస్ట్ పెట్టి రాసేయాలి ఎందుకంటే దిస్ పెరిషబుల్ కాబట్టి ఇన్వెస్టెప్స్ కానీ ఇది ఎప్పుడు పెరిస్ట్ కానీ దీంట్లో పెరిష్ కానిది ఇంపెరిషబుల్ ఒకటి ఉంటుంది అదే చైతన్యం ఆ తెలివి అది పెరిషబు ఒక రోజు తీసుకుంటే జాగ్రత్త అవస్థ నశించి సుషుప్తొస్తుంది అది నశించి స్వప్నం వస్తుంది అది నశించి జాగ్రత్త వస్తుంది అవస్థలు నశిస్తూ ఉంటుంది కొత్త రిప్లేస్ అయిపోతు ఉంటుంది నశించగా ఉంటే రిప్లేస్ అయిపో అనేది నశించకుండా నిలిచి ఉంటుంది కాబట్టి సో ఆ ప్రక్రియ అవస్థాత్రయ ప్రక్రియ అవస్థలు మారిపోతూ ఉన్నా మారనిది అలాగే దేహానికి సంబంధించిన ప్రక్రియ బాల్యా జాగ్రదాదిషు దక్షిణావృత స్తోత్రంలో ఉంటాం బాల్యా జాగ్రదాదిషు సర్వాస్వస్థాసు ఎత్ వ్యావృత్ స్వనువర్తమానం అవస్థలు మారిపోతూ ఉంటాయి కానీ వాటిలో ఉండేటువంటి తత్వము స్థిరంగా కొనసాగుతూ ఉంటుంది అదే కాబట్టి నశించే వాటి ఎందు నశించనిది అది సత్యాన్ని అన్వేషించటానికి అది థంబ్ రూల్ మీరు ఏదైనా ఒక తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఆ తత్వము ఇట్టిది ఒక థంబ్ రూల్ని మీరు తత్వాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఈశ్వరుణ్ణి మీరు దర్శించాలి అంటే సరే ఆరంభంలో కెండర్ గార్టెన్ రెలిజియన్ అంటారు దాన్ని ఏమిటి దేవాలయంలో విగ్రహంలో దేవుణ్ణి చూపుతుంటా అటు ఇది కెండర్ గార్టెన్ రెలిజియన్ ఆరంభంలో అలా ఉంటుంది చాలా ఉత్సాహజనకంగా కూడా ఉంటుంది ఆరంభంలో ఆ స్పిరిట్ పిల్లల్లో డెవలప్ చేయాలి కానీ లైఫ్లో ఒక స్టేజ్ వచ్చేప్పటికీ వినశ్య స్వ వినశ్యం విగ్రహంలో చూసిన దేవుడు సరే అది మంచిదే అంతకంటే కూడా ఒక మెట్టు పైకి వెళ్ళి నశించేటువంటి సర్వమునందు నశించనిది అది సత్యతత్వము అది ఏ పరమాత్మ అది దేవుడు అని ఆ విధంగా అన్వేషణ వీడు చేయాల్సి ఉంటుంది సో ఈ నశించే వాటి నశించని తత్వము వెంట ఆత్మ అని పేరు చైతన్యతత్వము అది ఎక్కడ ఉన్నది సమము సర్వేషు భూతేషు సకల ప్రాణుల నుండు అది పరమేశ్వరుడు ఆ విధంగా దర్శించటం అభ్యాసం చేయాలి దీన్ని చాలా ప్రాక్టికల్గా దీన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది చాలా ప్రాక్టికల్ అది ఇప్పుడు ఉదాహరణకి మనతో ఎవడైనా పరుషంగా మాట్లాడేదనుకోండి మనం ఏమనుకుంటాం విర్ధుస్తుడు అని మనం వాడి మీద ఒక వ్యతిరేక భావాన్ని మనసులో పెట్టి కూర్చుంటాం సో ఎవడైనా మనతో అనుకూలంగా మాట్లాడితే వీడు మిత్రుడు వీడు మిత్రుడు వీడు శత్రువు అనే మిత్రశత్రు రూపంగా మనం మానవాళిని విడదీసి పెట్టుకుంటాం అలా ఉన్నప్పుడు మీరు వినశ్యత్ అవినశ్యంతం మీరు చూడలేరు మీరు మిత్రుడన్నవాడు కూడా పోతాడు మిత్రుడు కూడా మిత్రుడు కాకుండా పోతాడు లేకుండా పోతాడు కానీ మిత్రులయంలో ఉన్న చైతన్యం అన్నటికీ నశించారు అలాగే శత్రువు శత్రువు కాకుండా పోతాడు ఏమన్నా ఈ రోజు శత్రువు రేపు మిత్రుడు అవుతాడు ఈయనెవరినో మనస్సులు మారుతాయి మనుషులు మారుతారు మనస్సులు మారిపోతూ ఉంటాయి ఎవడూ పెర్మనెంట్ శత్రువు ఎవరూ లేడు శత్రువుల కూడా మిత్రుడై కూర్చుంట మిత్రుడు శత్రువు అవుతాడు కాబట్టి ఈ శత్రుమిత్ర భావాన్ని విడిచిపెట్టేసి మనం పైకి వెళ్ళగలమా అంటే నన్ను నన్ను నిరాదరణ చేసిన వాడు కూడా నన్ను నిరాకరించిన వాడు కూడా వాడి అన్ని కూడా ఆ దేహము ఆ అంత వాక్కు అంతఃస్కరణము వాటి మూలంలో ఏ చైతన్యము అది ఈ బయట ఉన్నటువంటి వాక్కు దేహము వీటికి అతీతమైనది వీటి లోపల ఉండేది వీటికి అతీతమైనది అది పరమాత్మవే అంటే అర్థమేమిటి వాడు బాహ్యంగా నన్ను తిరస్కరించిన వాడి ఆంతరంలో పరమాత్మయే ఉన్నాడు అని మనం దర్శించే అనుకోండి ఇప్పుడు ఎవరు చర్చనండి సమదర్శనం వచ్చేస్తుంది సమశత్రౌచ వ్యక్తిక శత్రువు ఎందు ఈశ్వరుణ్ణి దర్శిస్తాం పిత్రులు ఎందు ఈశ్వరుణ్ణి దర్శిస్తాం మనతో కొట్లాడతాడు ఎవరో ఆ కొట్లాడిన వాడి ఎందు ఈశ్వరుణ్ణి దర్శించటం మనకి మాల ఎవడో వేస్తారు వాడి ఎందుకు కూడా ఈశ్వరుణ్ణి దర్శించటం ఈ అభ్యాసం చేయాలి అంటే ఒకటి సమాజంలో ఉండే జన్మలను వర్గాల కింద విడదీసి ఈ వర్గము నాకు అనుకూలము ఈ వర్గము నాకు ప్రతికూలము అనే భేదబుద్ధిని పెట్టుకుని తద్వారా రాజద్వేషములను నిర్మాణం చేసుకుంటూ ఉన్నంత కాలము ఇక్కడ చెప్తున్న ఈ మాట అనుభవానికి వచ్చే ప్రసక్తియే లేదు కాబట్టి సమాజంలో మనకి సమాజంలో కల్పించుకుంటా సామాజిక జీవనంలో భాగంగా అనేక అనేక డివిజన్స్ భేదాలని కల్పించుకుంటారు వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు తరాయి వాళ్ళు అంటూ కుల మత వర్గ రాంత ఇత్యాది భేదములతో కల్పించుకుంటారు సమాజ జీవనంలో అలాంటి కల్పనలు ఉంటాయి దీనితోడు మతము తన వంతు కల్పనలను వెతజేస్తుంది ఈ మతం వాళ్ళు మన వాళ్ళు ఈ మతం వాళ్ళు మనవాళ్ళు కాదు అంటే ఈ విధంగా కూడా సమాజాన్ని విడదీసుకుంటారు తర్వాత శృతులు ఏకత్వాన్ని చెప్పడము స్మృతులు విడదీయడము అన్నది జనరల్గా ఉంటుంది అలా ఎక్కడైనా వడ్డీ ఎక్సెప్షన్స్ చాలా ఉంటాయి కానీ ఇన్ జనరల్ ద స్పిరిట్ ఆఫ్ శృతి అన్నది ఏకత్వాన్ని చెప్తూ ఉంటుంది ఇది ఉపనిషత్తుది భగవద్గీత అంటే ఉపనిషత్తు శృతి యొక్క స్పిరిట్ ఉంటుంది కదా అదే మీరు స్మృతిని పట్టుకున్నారనుకోండి అక్కడ మీకు సమాజాన్ని డివైడ్ చేసి చూసేటువంటి లక్షణం ఉంటుంది కాబట్టి మీరు శృతి అనే ప్రజం నుంచి సమాజాన్ని చూస్తే ఏకత్వాన్ని మీరు దర్శించగలుగుతారు స్మృతి అనే ప్రజం నుంచి కనుక మీరు సమాజాన్ని చూసినట్లయితే ముక్కలు ముక్కలుగా మీకు సమాజంగా పెడుతుంది కాబట్టి స్మృతులు పెట్టేటువంటి డివిజన్స్ని కూడా ఒకటో అవి సమాజ జీవనంలో సందర్భయుక్తంలో అయినప్పటికీ కూడా ఇక్కడ మనం సమాజ జీవనాన్ని గురించి మాట్లాడటం లేదు సాత్విక దర్శనాన్ని గురించి మాట్లాడుతున్నాం కనుక ఆ డివిజన్స్ అన్నిటికీ అంటే స్మృతి ప్రోక్తములైన భేదములకు కూడా అతీతంగా మీరు పైకి వెళ్ళి ఆ సకల ప్రాణంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి దర్శించే అభ్యాసం చేయాలి ఇప్పుడు మీకు మిమ్మల్ని మీరు ఉన్నప్పుడు ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఖాళీగా కూర్చున్నప్పుడు అప్పుడు మీకు ఎలా ఆలోచన వస్తుంది వాడు ఆ రోజు అలా చేశాడు వాడు ఆ రోజు అపకారం చేశాడు సరే నిజమే అపకారం చేసిన మాట వాస్తవము కానీ వాళ్ళ హృదయంలో కూడా ఈశ్వరుడే దున్ను అవమానం చేశాడు ట్రూ అవమానం చేసిన మాట వాస్తవము అవమానం చేయటానికి వాడు ఎవరో పెద్ద అధికారంగా అనక్కడ సిటీ బస్సులోకి ఎక్కితే ఆ కండక్టర్ ఆయా కాజానాయ పంతులు అది అవమానమే కదా ఈ సపోజ్ టు రెస్పెక్ట్ అది కస్టమర్ అసలు ఈ కస్టమర్స్ మూలంగానే కండక్టర్ ఉన్నాడు కండక్ వీళ్ళు లేకపోతే కండక్టరే ఉంటాడు అతనికి ఆ ఉద్యోగం వచ్చిందంటే వీళ్ళ మూలంగా ఉన్నాడు అతను ఎలా ఉండాలి వీళ్ళ ఏడలో రెస్పెక్ట్ఫుల్గా ఉండాలా అతను ఎలా ఉంటాడు రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడా ఉండడు ఐ అగ్రికల్ అడుగుంటాడు అంటే కోటి వెళ్ళాలి పాంచ రూపాయలు అంటాడు ఇలా ఇక్కడే ఫుడ్స్ ఉంటాడు లేవడు అతని డ్యూటీ ఏంటి మీ దగ్గరకు వచ్చి ఇవ్వాలి కదా ఇలా తీసుకుంటాడు ఏకవచన సంబోధనం చేస్తాడు మర్యాద ఇవ్వడం హీ సపోజ్ టు రెస్పెక్ట్ యూ ఆ టోవాడు మేము హీ సపోజ్ టు రెస్పెక్ట్ యూ హీ సపోజ్ టు సర్వీస్ టు యూ కానీ మీతో ఏ ఎక్కడికి వెళ్ళాలని కోటి అంటే ఫోన్ అని వెళ్తారు ఫో ఉండాలంటే కదా కానీ పో ఉంటాడు ఎందుకని బేదం దొరుకుతుందేమో అంటే బేదం దొరకలేదు నీలాంటి జిద్దు మొహన్ నాకు దొరికిందని కోపంతో ఫోన్ సమాజం చాలా కలుషితంగా ఉంటుంది అవమానకరంగా బిహేవ్ చేస్తారు ఆ సందర్భంలో కూడా మీరు ఈ బాహ్యములైనటువంటి దేహము వాక్కు అంతఃకరణములను దాటి వాటి మూలంలో ఉండేటువంటి పరమాత్మను మీరు దర్శించగలుగుతారా అంచేతనే తుల్య నిందాస్థుతి అవసరం అది లేకపోతే ఈ పని చేయలేదు సో సమశత్రౌచమిత్రే చ ఆ లక్షణం కూడా ఉండకపోతే ఈ పని మీరు చేయలేరు మానావమానయో స్థుల్య ఆ లక్షణం కూడా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇవన్నీ చేయగలుగుతారు ఒకడు తాగి తిడుతూ ఉంటాడు రాత్రి పది గంటలకి తిడుతాడు తాగి తిడుతూ ఉంటాడు చాలా వాడివన్నీ కూడా పరమాత్మయే ప్రకాశిస్తున్నాడు అని ఈ విధంగా ఇది మనుష్యుడు ముఖ్యంగా ఈ ఇటువంటి డిస్కషన్ మీరు అమెరికా అమెరికాలో పాఠం చెప్పినప్పుడు చేయక్కల ఎందుకంటే అక్కడ ఇలాంటి వికృతులు ఉండవు కాగి తిట్టి వాళ్ళు ఆటో తిట్టి ఆటో వాళ్ళు ఇలాంటి వాళ్ళే వాళ్ళు ఉండవు అసలు ఇలాంటి సిస్టమ్స్ ఉండవు దీస్ అన్ఫార్చునేట్ థింగ్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సన్ హెవిలియన్ సొసైటీ ఉంది అక్కడ ఇంకో అక్కడ కొంత జబర్దస్తి మోసాలు ఉంటాయి అవి ఇంకో కాబట్టి సో ఇటువంటి వికృతులు ఏవైతే ఉంటాయో వీటిని అధిగమించి సర్వముందు సర్వ ప్రాణుల ముందు ఆ ఈశ్వరత్వాన్ని మనం దర్శించ ఈశ్వరతత్వాన్ని దర్శించగలగాలి ఒక మట్టి ముద్దకిందో లేక ఒక మాంసపు ముద్దకి తయారు చేసి పెట్టకూడదు దేవతలు అంటే మృద్మయులు పాషాణమయులు దాగిమయులు కాదు చిన్మయులు దేవతలు చైతన్యస్వరూపులు దేవతలు కాబట్టి సరిగ్గా తత్వాన్ని అర్థం చేసుకుని సకల పురాణుల నుండి ఆ పరమాత్మను దర్శించటం అభ్యాసం చేయాలి అలా ఎవరు దర్శిస్తాడో వాడే యథార్థమైన దర్శనము గలవాడు ఎ పశ్యతి స అలాగే పశువులు ఉంటాయి పశువులలో ఈశ్వరుణ్ణి దర్శించటం బాగా అభ్యాసం చేయాలి ముఖ్యంగా భారతీయ సమాజానికి చాలా ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే పశువులను హింసిస్తూ ఉంటారు భారతీయ సమాజంలో కూడా ఉంది ఆ దుర్లక్షణం అసలు ప్రపంచమంతటా ఉంది ప్రపంచంలో కొంచెం సెన్సిటివ్ సెన్సిటివిటీ ఉన్న సందర్భాలు ఉంటాయి ఉదాహరణకి మాంస భక్షణం చేసి వాళ్ళు ప్రపంచంలో యూరప్ నార్త్ అమెరికా ఇత్యాది అడ్వాన్స్డ్ సొసైటీస్లో వాళ్ళు మాంసాన్ని భక్షిస్తారు కానీ పశువుని వాళ్ళు చాలా కాషస్గా చంపుతారు మెర్సీ కిల్లింగ్ అని అంటారు మన దగ్గర ఎలా చంపుతారు చాలా క్రూరంగా చంపుతారు దానికి మాంసభక్షణం అనే అంశాన్ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా ఆ పశువులకి స్ట్రెస్ లేకుండా దాన్ని చంపాలి అసలు నిజాన్ని ఒక సైన్స్ కూడా ఏడుస్తుంది దానికి స్ట్రెస్ పెట్టి చంపినప్పుడు దాని బాడీలో టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి స్ట్రెస్ నుంచి టాక్సిన్స్ వస్తాయి ఆ మాంసాన్ని తింటే టాక్సిన్స్ అన్నీ మన దేహంలోకి వస్తుంది అది ప్రశాంతంగా దానికి కష్టం లేకుండా చంపినట్లయితే దాని మాంసంలో టాక్సిన్స్ ఉండవు కాబట్టి వాడు కొంత ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి మన క్షేమాన్ని సందర్భంలో కూడా దానిని శాంతంగా ఉండి ఇట్లా చంపాలి ఇబ్బంది పెట్టి దాన్ని హింస పెట్టి చంపకూడదు ఇప్పుడు ఉంటుంది కేఎప్సి ఇక్కడ కూడా ఉన్నాయి షాపులు కేఎప్సీ ఏదో ఉంది అంటే చికెన్ కెంటీ ఫ్రైడ్ చికెన్ వాళ్ళు చికెన్ ఆ పక్షులను కోళ్ళను చాలా ప్రాపర్గా ట్రీట్ చేస్తారు వాళ్ళు మన వాళ్ళు ట్రీట్ చేస్తారు మన వాళ్ళు ఇలా సైకిల్ వర్గాలు ఇలా తలకూళ్ళుగా కట్టుకుని పట్టుకుంటూ ఉంటారు కేఎఫ్సీ వాడు కనుక అలాంటిది ఏదైనా చేశాడంటే వాటి షాపు వెంటనే అన్నికల్లో దూసి పాటిస్తారు వాళ్ళు బ్యాన్ చేసి ఇస్తారు ఈ కెనాట్ దీ బిజినెస్ ఎంట ఇక్కడ వీళ్ళు బా సైకిల్ బాబు మీద రెండు మూటలు వెనకాల రెండు మూటలు వేసుకుంటూ తొక్కుపోతూ ఉంటాడు అవి బతుకున్న పక్షులు వాటిని అంతా హింస పెట్టి అవి అమ్ముతాడు అది వీళ్ళు కొనుక్కుతుంటాడు దాని బాడీ నిండా టాక్సిన్స్ ఉంటాయి ఎందుకంటే దాన్ని అలా హింస పెడుతుంటే ఆ సఫరింగ్కి స్ట్రెస్కి టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి హార్మోన్స్ అవన్నీ రిలీజ్ అవుతాయి అవన్నీ మింగుతుంది మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ తయారవుతాయి సో పశువులను హింసించుట అనేటువంటి ఈ దుర్లక్షణం ఏదైతే ఉన్నదో అది సమాజ జీవనంలో భోజన సందర్భంలో ఒకటి తర్వాత మతం పేరుతో పశువులను హింసించటం ఏనుగు మీరు ఎన్ని దృష్టాంతాలు చూస్తారు ఏనుగుతో ఊరిగిస్తూ సడన్గా ఏను దానికి తిచ్చి అది ఎవరో తొక్కేసి చంపేసింది అని ఎన్ని ఎన్ని ఇలాంటి వార్తలు ఒకసారి తిరుపతికి ఓ పీఠాధిపతి వచ్చారు తిరుపతి కొండమే పీఠాధిపతికి కుంభ కుంభాభ కుంభాభిషేకం కాదు పూర్ణకుంభంతో స్వాగతం చెప్తారు కదా వాళ్ళ సంప్రదాయాలు ఉంటాయి ఆ పూర్ణ కుంభంతో పాటుగా ఏమి ఉంది కూడా ఏమి ఉంది కండి ఆయన గంభీరంగా వచ్చి ఆ పూర్ణ కుంభాన్ని తీసుకున్నా ఏమి ఇలాగ మెళ్ళ మారా ఇలాంటి ఇలాంటి సెంటిమెంట్ పెట్టి ఏదో చేయబోయేప్పటికీ ఆ ఏమిక్కి పిచ్చెక్కి ఆ పీఠాధిపతి ఆయన శిష్యులు పారిపోయాడు అక్కడ కాబట్టి ఇలాంటి వేషాలు ఇవ్వకూడదు మతం పేరుతో పశువును హింసించాలి ఏనుగు మనకేందుకు మాల వేయాలి మనమే వేయాలి ఎందుకంటే ఏనుగులో దేవుడు ఉన్నాడు పరమేశ్వరుడు ఉన్నాడు అలాగే వెళ్ళి మాల వేస్తే అది పోసేస్తుంది కాబట్టి మాల వేయకూడదు ధోరణి దండం పెట్టాలి ఆవుకి హార తీవకూడదు అరటి పళ్ళు పెట్టాలి ఆవుకి బొట్టు పెట్టకూడదు కుంకుమ బొట్టు మీరు పెట్టుకోండి కాదు ముఖమంతా కుంకుమ ఆవుకు మాత్రం పెట్టండి ఎందుకని దానికి కళ్ళు చూశారా మీరు కళ్ళు ఇంత కళ్ళు ఉంటారు కళ్ళు పెట్టుకొని చూసారా చాలా లైట్గా ఉంటారు వీళ్ళు పెట్టిన కుంకుమ దాని కళ్ళల్లో ఉంటుంది ఇది ఎగురుతుంది దానికి బయట ఉంటుంది కదా దాడి వచ్చినప్పుడు అది ఏది కళ్ళలో పడుతుంది అది పప్పు ఇళ్ళతో ఉంటుంది తప్పకండి కుంకుమలో ఏముంటుంది ఏవో ఉంటాయి ఏం కలుపుతారో దేవుడి తెలుసు తెలియాలి ఆల్ కైండ్స్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ కలిపినా నేను ఆశ్చర్యపడను కాబట్టి కుంకుమకి ఏమి ఆవుకి కుంకుమ పెట్టడం హారతి చూపించడం హారతి హారతి చూపిస్తే ఆవు వేడి ఏం చేస్తుంది దాని రియాక్షన్ ఎప్పుడైనా మీరు గమనించాలి ఇలా అంటుంది అంటే ఇట్ ఈ సబ్జెక్ట్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆవుకి గడ్డి పెట్టాలి సన్యాసికి భిక్ష ఇవ్వాలి అంతేగాని పూలమా పద్మాలు తీసుకొచ్చి మెతిని పోయడం పద్మాలు తీసుకొచ్చి నెత్తి పోస్తే ఆ నీళ్ళు అన్నీ ఆ ఉరికి నీళ్ళు అన్నీ ఉరికి పడుకాలు ఎక్కడ ఉంటే ఉడికి ఆ పద్మాలన్నీ వీళ్ళు ఎత్తు మీద స్వామిజీలు ఎత్తు మీద పది పద్మాలు పారేస్తాననుకోండి ఆయన అభ్యంజన స్నానం చేయాలి ఇంటికి వెళ్ళి సబ్బు పెట్టి స్నానం చేయాల్సి ఉంటుంది ఇలాంటి వేషాలు వేయకూడదు ముఖ్యంగా పశువుల ఏడల చాలా సెన్సిబుల్గా వెరీ సెన్సిబుల్ సెన్సిటివ్ వాటికి ఏ రకమైన హింస మన వల్ల కలుగరాదు దగ్గరికి వెళ్ళి దర్శించక్కర్లా దూరంగా ఉండి దర్శిస్తే సరిపడతాం శ్రీరామకృష్ణ వారు అన్నారు పిల్లిలోనూ పులిలోనూ ఒకే దేవుడు ఉన్నాడు కానీ దూరంగా ఉండి పులినిలో ఉండే దేవుణ్ణి దర్శించు దగ్గరికి వచ్చినా పర్వాలేదు పిల్లిలో ఉన్న దేవుడు అని చెప్పారు ఆయన అని దానికి ఒక దృష్టాంతం చెప్పారు చెరువులో నీళ్లు మూతులో నీళ్లు ఒకటే కానీ చెరువులో నీళ్లు తాగినట్లయితే రోగాలు వస్తాయి మూతులో నీళ్లు తాగితే ఆ రోగస్తువు అని చెప్పారు కాబట్టి సో చాలా సెన్సిటివ్ సెన్సిటివ్గా పశుపక్షాదుల ఎడల చాలా సెన్సిటివ్గా ఉండాలి వాటిని బంధించరాదు ఎంత సెన్సిటివ్గా ఉండాలంటే పక్షిని కొనుక్కుని పెట్టుకోకూడదు పక్షిని పెంచడాలు కొనుక్కుని చేయకూడదు పక్షి ఇట్ ఫర్ ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ దాన్ని దాని దగ్గర దానికేదైనా మీరు ఏదైనా గింజలు పెట్టేసి దాన్ని దాన్ని తప్ప దాన్ని పట్టుకునే ప్రయత్నం దాన్ని కాలికి తాలు కట్టి దాన్ని ఏమో చోట కట్టడం అని ఇటువంటి పొరపాట్లు చేయకూడదు మీరు ఏమో అనుకోరు అంటే చెప్తాను నేను చెప్పంటారా ఇంకో మాట చేపలని బంధించి పెట్టరాదు చేప ఉంటాయి ఇవి చేపలు ఎక్కడో ఉంటాయి నీటిలో ఉంటుంది చేప లేకపోతే నీటిలో ఉండకపోతే ఎక్కడో దాన్ని బతికేదో బతుకుతూ ఉంటుంది మీరు మీ వినోదానికి దాన్ని ఇక్కడెలా పెట్టడం అదే అదేం మాటలు అసలు అది ఏం చేస్తుంది ఇలా ఈకుంటూ వస్తుంది వచ్చేవరికి గ్లాస్ అర్థం వస్తుంది ఆ గ్లాస్ అర్థంగా ఎవరు పెట్టారు మనం ఏడు పెట్టాం కదా యూ బ్యాడ్ యూ షుడ్ నాట్ బి రిట్రీటెడ్ మీకు నచ్చితే కోర్సుకు చెన్నండి అది వేరే సంగతి చేపలు పూల్స్ చేస్తూ బట్ ఈ డిఫరెంట్ ఐఎమ్ నాట్ థాకింగ్ అబౌట్ బ్యాట్ వినోదం కోసం పశువులను హింసించటము రాను హింసించటం చాలా తప్పదు అలాంటి పనులు చేయకూడదు ఇషుడ్ లడ్డం లేదు మీ మిమ్మల్ని గ్లాస్ కేసులో పెడతాను మీరు ఇట్లూ ఊరితో ఉన్నది చూస్తాను లేదంటే గ్లాసు రూమ్లో పెట్టి మీకు అన్ని సౌకర్యాలు పెట్టి భోజనాలు పెట్టి సోఫాలు పెట్టి మిమ్మల్ని రూమ్లో పెట్టి అట్లా పెడతాం చుట్టూ గ్లాస్ పెడతాం మిమ్మల్ని చూస్తూ ఉంటాం విల్లు విల్లు లైక్ దాన్ని ఈ వైద్యులు తిందంటే ఫిష్ లైక్స్ కాబట్టి పశువుల ఎడల చాలా సెన్సిటివ్ సెన్సిటివ్ అనాలా సెన్సిటివ్ అనాలా అని ఇండకటి నుంచి నేను పుష్టి పడుతూ ఉన్నాను రెండు అంటారు కాబోలు కాబట్టి చాలా సంవేదనశీలుడై ఉండాలి వాటి వాటి సుఖ వాటి వాటి తరఫున మనం అర్థం చేసుకుని మనం ఏమైనా చేతనైతే సేవ చేయాలి లేకపోతే దూరంగా ఉన్న దండం పెట్టాలి వాటి రెండు పరమేశ్వరుడు ఉన్నాడు You do not have a right to treat them badly. That is why you have a lot of sensibility. If you want to talk about it, Samam nirvishesham. Samam is a human. What is human? There is a human human. There is a human human. There is a human human human. There is a human human human. That is why నెగిటివ్ వర్డ్ ఇటీస్ అంటే విశేషములు తేడాలు లేకుండా ఉన్నాడు పిల్లిలో పులిలో తేడాలు లేకుండా ఉన్నాడు పిల్లి చాలా సింపుల్ యానిమల్ పులి మోస్ట్ ఫెరోషస్ యానిమల్ కానీ రెండింట్లో ముట్టుకు పరమేశ్వరుడు సమానంగా ఉన్నాడు పులిలో క్రోరని కానీ పిల్లిలో పిల్లిలాగా పరమేశ్వరుడు రెండింట్లో సమానంగా ఉండాలి అది నిర్విశేషం అంటే అర్థం అంటే ప్రాణులలో విశేషాలు విశేషాలు అంటే భేదములు తేడాలు చాలా ఉంటాయి ఆ మాటనే సర్వేషు భూతేషు అంటున్నారు అందా ముతిష్టంతం స్థితిం కుణవంతం పరమేశ్వరుడు సకల ప్రాణుల కూడా తేడా లేమీ లేని విధముగా గట్టిగా నిలిచి ఉన్నారు ఇష్టంతమైన స్థితిని కొన్ని కొనండి నిలిచి ఉన్నాడు ఎక్కడ వా ఎక్కడ ఎక్కడి నిలిచి ఉన్నాడు ఇప్పుడు మనకు ఒక పదజాలము గలవు దేవుని సన్నిధి అంటారు దేవుని సన్నిధి దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నది అంటే అడగో దేవాలయం ఉన్నది అక్కడికి వెళ్ళినట్లయితే అది దేవుని సన్నిధి అటువంటి పదప్రయోగం ఉండదు ప్రతి ప్రాణియందు దేవుడు ఉన్నాడు ప్రతి ప్రాణి హృదయము దేవుని సన్నిధియే అని క్వా ఎక్కడ సర్వే భూతేషు బ్రహ్మాది స్థావరాంతేషు ప్రాణిషు పర బ్రహ్మ అంటే ఆయన చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త ఆయనతో మొదలుపెట్టి చెట్టు చేమలవా సావరం అవుతాయి ఇప్పుడు నేను మనుషులందరిలో దేవుని చూడాలి అని ఫస్ట్ చెప్పాను తర్వాత ఏం చెప్పాను పశు పక్షు పశువుల్లో కూడా దేవుని చూడాలి అని చెప్పాను తర్వాత ఏం చెప్పాను పక్షుల ఎందు కూడా దేవుణ్ణి చూడాలి పక్షుల్ని ఇల్ట్రీట్ చేయకూడదు అని చెప్పాను ఆ తర్వాత ఏం చెప్పాను చేపల కూడా దేవుళ్ళు చూడాలి వాటిని కూడా మీరు ఏ రకంగానూ ఇల్ట్రీట్ చేయడానికి వీలు అని చెప్పారు ఇంకొక లెవెల్ నేను చెప్పడం మర్చిపోయా అని భాష్యకారులను అర్శం చేస్తున్నాను అది ఏమనగా చెట్టు చేయడం మీరు రోడ్డం బట్టి నడిచి వెళ్తూ ఉంటారంటే పక్కన చెట్టు ఉంటే దాన్ని కొమ్మ లాగడము ఆకు చుంపడము ఇలాంటివి చేస్తాం నేను క్లాసుకి వస్తూ ఉంటే అలా మణుకు తిరగగానే మలుపు తిరగ్గానే క్షేమ చింత చెట్టు ఒకటి ఉండేది అక్కడ నేను అమెరికా వెళ్ళినప్పుడు ఉండేది ఎప్పుడు పచ్చగా ఉండేది నేను అమెరికా నుంచి వచ్చేటువంటి దాన్ని కట్ చేశాను ఎందుకు కట్ చేశాడో నాకు అర్థం కాదు ఎవరు కట్ చేశాడో తెలియదు యర్ నాట్ సపోజ్ టు లూ దేనికే అర్థం కాలేదు తర్వాత అక్కడ ఏదో ఫుట్పాత్ వేయటం కోసం దాన్ని తగిలి తీసేలా అంటే అలా మూడు మిగిలి ఉండదు ఇంత మూడు మిగిలి ఉండదు అంటే ఎందుకు కట్ చేసినట్టు అట్లే ఆ చెట్టును అలా కట్ చేయడానికి ఎవరు హక్కు ఇచ్చారు అలా చేయకూడదు ఎక్కడైనా రోడ్డు పక్కన చేసుకుంటే కొమ్మలు దించేస్తూ ఉంటారు ఆకులు తింపేస్తూ ఉంటారు ఇది ఈ రోడ్డు మీద తిరిగే తొంటర్లు చేస్తూ ఉంటారు ఇటువంటి అంటే చిన్నపిల్లలు అనుకోండి మీరు పెద్దవాళ్ళు కూడా కావచ్చు ఒకప్పుడు భక్తులు కూడా భక్తి పేరుతో చెట్లను హింసిస్తారు రేఫ్ ఉన్నాట్నాట్ చెట్లను మీరు తుంపాల్సిన సందర్భం లేదు కాదండి పత్రాలు కావాలి దాని కింద పడివి ఉంటాయి ఏనుకుంటే సర్వాలి దేవుడికి సమర్పించడం కదా దేవుడికి ఎన్ని పత్రాలు సమర్పించాలి ఒకటి పత్రం పుష్పం ఫలం తోలు ఆ శ్లోకం ఆ పద ప్రయోగం ఎలా ఉందంటే అక్కడ మీరు సమర్పించేది ముఖ్యం కాదు సమర్పించే యాటిట్యూడ్ ముఖ్యం ఆ పదం అలా ఉన్నది పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయోజకం భక్తికి ప్రాముఖ్యం తప్ప ఇచ్చేదానికి ప్రాముఖ్యం లేదు ఆ విషయాన్ని ఎలా తెలిసింది అంటే ఏదో ఒకటి కాకుండా నాలుగు అనగా అనుకోండి ఇది ఉందంటే ఆత్మస్వాన్ని భోజనం అంటే ఏం పట్టమంటారు మీరు కూర వేసినా చాలు పత్రం వేసినా చాలు తెలుసు వేసినా పర్వాలేదు పెరుగైనా పర్వాలేదు అన్నట్టుగా అక్కడ పత్రం పుష్పం ఫలంతో ఇదేనా సరే అదేనా సరే యోగయ అనర్థం పత్రం పుష్పం ఫలం దగ్గర అంటే మతం పత్రాన్ని పుష్పాన్ని పోగేనవి కాదు యోఘటయ ఇట్ డజన్ మ్యాటర్ దెన్ వాట్ డజ్ వాట్ ఈ వాట్ ఈజ్ ఇన్ దట్ మ్యాటర్స్ భక్తి ప్రయచ్చతి భక్త మళ్ళీ అదే భక్తి రెండో పాద రెండో అర్ధభాగంలో కూడా వస్తుంది యో మే భక్తపహృతం అశ్నాని ప్రయతాత్మ తదహం భక్తిపహృతం మళ్ళీ భక్తులు మాత్రం ఒకే శ్లోకంలో భక్తి అనే మాత్రం మూడు సార్లు వచ్చింది ఆ బట్టి తర్వాత ది వే పత్రం పుష్పం ఫలం తోయం దీన్ని ఇంగ్లీష్లో నాన్ సైలెంట్ వే అని అంటారు అంటే దానికి ఇంపార్టెన్స్ లేదండి ఇట్ నాట్ ఇంపార్టెన్స్ కాబట్టి మీరు పళ్ళు ఇవ్వాలి ఏం పళ్ళు ఇవ్వాలి ఏదో పడ్డేవాళ్ళు అటు పండువు దానివో ఏదో పడలేవు చాలు అన్నట్టు సో పత్రాన్ని కాదు పత్రం పుష్పాన్ని కూడా కాదు పుష్పం ఫలాన్ని బహువచనం లేదు ఫలం ఓ పండు ఒక పత్రం ఓ పువ్వు చెట్టు మీద రాలిన పువ్వు ఉంటుంది ఆకు చాలి మీరు చెట్టు అంతా దూడగొట్టి దేవుని ఎత్తి మీద పెట్టి మొన్నడు అని చెప్పేసి రోడ్డు పక్కన పారాయడా దాని మీద కార్లు బస్సులు అన్నీ పుష్పయాగము పదకొండు టన్నుల పువ్వులు దేవుడి ఎత్తి మీద పోయారు ఆ పువ్వు పువ్వులు వేస్తున్నప్పుడు చూడండి మీరు ఎంతమంది ఉంటారు పువ్వులతో ప పదకొండు కన్నుల పుష్పాలను పూజ ఎంతమంది ఉంటారు పురోహితులు ఎంతమంది ఉంటారు పూజారులు ఎంతమంది ఉంటారు ఓ పది మంది ఉంటారు ఈ పది మంది కాళ్ళ కింద ఏముంటాయి వాళ్ళు తొక్కుతూ ఉంటారు ఆ పువ్వుల్ని మరి ఇంకేం చేయగలుగుతారు యూ కెనాట్ యూ కెనాట్ బట్ ఎందుకంటే నన్నే దేవుడికి ఓ నాలుగు పువ్వులు వేయరా అంటే భద్రంగా వేస్తా ఓ బస్టాండ్ పువ్వులు ఇచ్చి దేవుడికి వేయరా అంటే ఎక్కడ వేస్తాను ఓ దేవుడి మీద సగం నాన్న సగం పక్కన పోసి ఆ కాళ్ళు ఇటు నడిచేపు నా కాళ్ళ కిందే వస్తాయి ఆ పువ్వులు యుద్ధ నాట్ డీట పుష్పయాలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాయండి వీళ్ళు ఇలాంటివేమో కల్పిస్తూ ఉంట ఓకే పుష్పయాగం చేయండి ఈ మాత్రం మంత్రం సరిగ్గా ఉండాలి కానీ పదకొండు తన్నులు పువ్వులు ఎందుకు మంత్రం సరిగ్గా చెప్పండి విష్ణు విష్ణు సూక్ష్మ ఉన్నది అది విష్ణుత్ముఖం వీర్యాత్రలోచ పార్థివానికి మమే అది సుస్మరంగా చెప్పండి తప్పు లేకుండా చెప్పండి భక్తిగా చెప్పండి సావకాశంగా చెప్పండి ప్రేమగా పుష్పాలని సమర్పించండి ఓ బుట్టెడు పువ్వులు చాలు ఊరికే పదకొండు తన్నుల పువ్వులు పెట్టామంటే దేవుణ్ణి ఆ రకంగా ఇంప్రెస్ చేయటం పదకొండు తన్నుల పువ్వులు వచ్చాయంటే ఎక్కడి నుంచి వచ్చాయి చెట్టు చేమల మనం కొంచెం సెన్సిబుల్గా ఉండాల్సి ఉంటుంది కాబట్టి మేబీ ఐఎమ్ ఎ బిట్ మోర్ క్రిటికల్ ఐ డోంట్ నో ఐ కుడ్ బీ లైక్ దాట్ నా స్వభావం అలా ఉన్నది You may say that, and maybe I will say it myself, but the systems-lo sensibility-lae-ka-poh-va-tamoha, insensitive-ga-um-da-tamoha. Prani-yadala, prana-ma-ma-ma-chota-manoha-sala-sensitive-ga-um-da-i. Extremely sensitive-ga-um-da-ma. Prana-ma-ma-chota-ah-prana-niki-hāni-manoha-talak-poha. What do you want to be sensibility-um-di-manoha? ఆ ప్రతి ప్రాణిల్లో మనం ఈశ్వరుణ్ణి ఆరాధించాల్సి ఉంటుంది చాలా సెన్సిబుల్గా ఉండాలి ఎందుకంటే ప్రాణము అన్నది దేవుడు సాక్షాత్తు దేవుడు